ే గణానావామహే జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పుత ఆన శన్వ్వన్నోటి సీత సాదరీమణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే అక్షరాణోస్వసామా అహమేవాక్షయకాళా విస్మతో ముఖ అక్షయమైన కాలము నేనే అని ఇక్కడ చెప్పాడు ఆ కాలానికి అతీతుణ్ణి కూడా నేనే అని తర్వాత చెప్పబోతున్నాడు కాలము నేనే కాలము అంటే అది క్షయమవుదు పెరనియల్ అంట పెరనియల్ ఎటర్నల్ కాదు ఎటర్నల్ అంటే బ్రహ్మ కానీ పెరనియల్ ప్రవాహ నిత్యము ప్రవాహ రూపంగా అలా ఉంటుంది ఇప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కాలం మీరు కాలంలోంచి అవయవాలు కాలావయవాలు అంటే క్షణము నిముషము గంట ఇత్యాది కాలవయవాలు ఉన్నాయి కదా వాటిని అలా తీసుకున్నది వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం నిమిషాలని ఎన్ని నిమిషాలు తీసినప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయి ఎన్ని గంటలు తీసినాం ఇంకా వస్తూనే ఉన్నాయి ఎన్ని రోజులు తీసాము ఇంకా వస్తూనే ఉన్నాయి ఒక దేహాభిమానము గల జీవుడుగా మనం అంతమైపోతాం కానీ ఆ కాలం అలా వస్తూనే ఉంటుంది ఇసక ఇసక పాత్ర ఇసుక తీసుకుంటే వస్తుంది మన ఇసక కూడా ఒకటి వేస్తున్నారు అనుకున్నది వేరే కాబట్టి కాలము అది పెరనీయం అంటే ప్రవాహ నిత్యము అంటే ప్రవహిస్తూనే ఉంటుంది ఆ కాలము మంచిది ఇక ధాతాహం విశ్వతోముఖ ధాతా అంటే పోషించువాడు అని అంటే పోషకుడు అన్నదాత అంటే పోషించువాడిని ధాత అంటారు అన్నదాతలో అది దా దాధ మహాప్రాణ వర్ణాలని కరెక్ట్గా పలికితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ధాతా అంటే పోషించువాడు అంటే పోషించే స్త్రీ అని అర్థం సో ఇప్పుడు నేనే ఈ జగత్తుని పోషించువాడను ధాత చిత్రం ఏమంటే ప్రాణులను పోషించుట అన్నా వారి కర్మఫలములను వారికి ఇచ్చుట అన్నా ఒకటే తేడా ఏమి లేదు భగవంతుడు ప్రాణుల్ని పోషిస్తాడంటే కర్మఫలాన్ని ఇస్తాడంతే ఆయనకి నచ్చిన వాళ్ళకి కొంచెం భోజనం ఎక్కువ పెట్టి నచ్చని వాళ్ళకి తక్కువ పెట్టి అలా చేయడం ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే పంచులో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అని సాధుంది ఎంతో ఎక్కడ కూర్చున్నా మన దగ్గరకు వచ్చేప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాడు వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఈశ్వరుడి దగ్గర ఈ పప్పులు ఉడకవు ఆయనకి కావల మనవాడు అన్నవాడు లేడు మనవాడు ఉంటే పరాయి వాడు ఉండాలి ఈశ్వరుడికి అలా ఎలా గుర్తుంది కాబట్టి ఈశ్వరుడు కర్మఫలమునే ఇస్తాడు ఆ కర్మఫలముని ఇచ్చి పోషిస్తాడు ఇప్పుడు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యజమాని ఆ ఫ్యాక్టరీలో పనిచేసి వాళ్ళందరినీ పోషిస్తాడు అంటే అందరికీ ఒకే సమానమైన జీతం ఇస్తాడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసి పనులను బట్టి వాళ్ళకి ధనాన్ని తద్వారా అందరినీ పోషిస్తాడు ఆ పోషణ కొంతమందికి తక్కువ లభిస్తుంది ఎందుకంటే వారి కర్మఫలము తక్కువ కనుక కొంతమందికి ఎక్కువ లభిస్తుంది అటువంటి కర్మఫలములనుచ్చే ఇస్తూ తద్వారా సకల ప్రాణులను పోషించే ఈశ్వరుడను నేనే అహంధాత అంచేతనే కొంతమంది ఆ శరణాగతి చేసేటువంటి ఆ నేర్పు కొంతమంది ఉంటారు భక్తులు ప్రతి భక్తుడు శరణాగతి చేయలేడు సంసార అసలు శరణాగతి చేయలేడు సంసారి ఎప్పటికీ సంసారంలోనే మనకి రక్షణ ఉంటుంది అని వెతుక్కుంటూ ఉంటాడు సంసారంలో వెతుక్కుంటూ ఉంటాడు సంసారంలో ఎలా వెతుక్కుంటాడు డబ్బుంది కదా చుట్టూ ప్రపంచంలో డబ్బుంది ఈ డబ్బుని మన దగ్గర పోగేసుకుంటే మనకి రక్షణ లభిస్తుంది అని మనిషి అనుకుంటాడు కానీ అది చాలా తప్పది డబ్బు పోగేస్తే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది తప్ప రక్షణ లభించదు సెక్యూరిటీ లభించదు పైగా డబ్బు పోగేస్తే మనిషి ఇన్సెక్యూర్ అయిపోతుంది పుత్రదతి ధన భాజాం భీతి సర్వత్రైష విహిత అని శంకరులు అంటారు డబ్బు వాడికి కన్న కొడుకు వల్ల కూడా భయం వేస్తుంది ఎందుకంటే వీడు పట్టు నా సొమ్ము నేను పోగేసిన వాడు తీసేసుకుంటాడేమో అని తండ్రి భయపడతాడు అంటే వాడు కష్టపడి ఉద్యోగం చేసుకుని సంపాదించుకోవాలి కానీ నేను పోగెట్టిన దాన్ని తీసేసుకోవడం అని తండ్రి భయపడతాడు కొన్ని తను కన్న కొడుకే కదా కొన్ని తీసుకోవచ్చు అంటే తన కన్న కొడుకు కాబట్టి తీసుకోవచ్చు కానీ వాడు తను తీసుకుని భావబర్గకి ఇస్తాడు అది సమస్య అది అది ఇంకా అలా పోతుంది బాగుమందికి ఇస్తాడు లేకపోతే అత్తగారికి ఇస్తాను లేకపోతే మామూగారికి ఇస్తాడు అంటే సంపాదించింది తను అది ఈ ఛానల్లో అటు ఎటువంటి పోతుంది అది దాంతో కన్న కూడా తీసుకోవడానికి భయపడుతూ ఉంటాయి తీసేసుకుంటాడేమో భయపెడతాడు దాచి సో ధనము మనుషుల్ని చాలా ఇన్సెక్యూర్గా తయారు చేస్తుంది ధనంలో రక్షణ లేదు భోగములో ఎందు రక్షణ లేదు రక్షణ ఈ జగత్తులో లేదు మనం ఈ జగత్తులో ఉన్నాం తప్ప రక్షణ ఈ జగత్తులో లేదు రక్షణ కేవలము ఈశ్వరం నుంచే వస్తుంది అంటే అర్థమంటే తెలుసు అండి ఆ నేర్పు అన్న దాన్ని దానికి నేర్పు ఏమిటి అక్కడ అంటే కనబడి దాంట్లో రక్షణ ఉండదు ఎదురుకుండా కనపడుతూ జగత్తు దాంట్లో రక్షణ ఉండదు ఈశ్వరుడేం కనపడ్డొచ్చు మీకు ధనస్వామి కొట్టుకుని మేము ముందుకు అపలా కాస్త నిలబడ్ కనపడ్డావు అలా కథల్లో చెప్తారు రామదాసు కనబడ్డట తానిషా కనబడ్డట ఇప్పుడు మీరు అలాంటివి కోర్చేకూడదు ఏదైనా లేదా అంతా ప్రిన్సిపుల్ చెప్పినప్పుడు ఆ సందర్భం వేరు కాబట్టి ఈశ్వరుడు వచ్చి కనబడ్డం కాబట్టి కనబడేదాని యొక్క నిత్యాత్వాన్ని అసార అసారము కనబడేది అసారము నిస్సారము అని గుర్తుపట్టారు కనబడనిది ఇంద్రియ గోచరము కానిది కానీ మనల్ని నిలబెడుతూ ఉన్నది అది ఏ సత్యము అని గుర్తుపట్టాలి అది హయ్యర్ పవర్ దానికే దేవుడు అని పేరు గుర్తుపట్టి ఆ ఈశ్వరుణ్ణి శరణు గడాలి శరణాగతి చేస్తే అప్పుడు మీరు పూర్తిగా విశ్రాంతిని పొందవచ్చు అది నేర్పక్కడ కాబట్టి అయితే మరి ఈశ్వరుణ్ణి శరణాగతి చేసేస్తే మనకి భోజనం పెడతాడు భోజనం చేయాలి కదా అంటే దాంట్లో ఉన్న సీక్రెట్ ఏమిటంటే ఈశ్వరుడే పెడతాడు ఎందుకో తెలిసిన ఇప్పుడు కూడా ఈశ్వరుడే పెడుతున్నాడు మనం అనుకుంటాం మనం సంపాదించుకుంటున్నామని మనం సంపాదించుకోవడం కాదండి ఈశ్వరుడే పెడుతున్నాడు మరి అప్పుడప్పుడు తక్కువ ఎందుకు పెడతాడు అంటే కర్మఫలము కొంత అప్పుడప్పుడు తక్కువ పెడతాడు అప్పుడప్పుడు తిన్న ఆహారము అలాగనే విధంగా ఏదో చేస్తాడు కర్మల రూపం కానీ పెట్టేది ఈశ్వరుడే మరైతే ఈశ్వరుడు పెట్టలేదండి మాకు ఎవరో తీసుకొచ్చి ఇచ్చేటంటే అదిగో వాడి రూపంలోనే వచ్చి ఈశ్వరుడు ఇచ్చిపోతాడు కాబట్టి భోజనం పెట్టేది ఈశ్వరుడు అని అది తెలియాలి చాలా కష్టం తెలుసుకోవడం చాలా కష్టం తెలిస్తే శరణాగతి చేయగలుగుతాం శరణాగతి చేస్తే అయ్యేదవుతూ ఉంటుంది జరిగేది జరుగుతూ ఉంటుంది మనం విశ్రాంతిగా ఉండొచ్చు మనకి లభించే భోజనం లభిస్తుంది ఇప్పుడు భాగవతంలో ఉన్నారు సరక్షిత రక్షతి యోహి గర్భే అంటే గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడో వాడే రక్షిస్తాడు గర్భంలో ఉండగా వాడికి ఆహారం వ్యవస్థ ఎవరు చేస్తారు కన్నా తండ్రి చేస్తాడా తల్లి చేసుకుందా లేకపోతే వాడే చేసుకుంటాడా తల్లితండ్రులు చేయలేరు తల్లి తన కడుపుకు తింటుంది తప్ప వాడికి నోట్లో పెట్టలేదు కదా తల్లితండ్రులు చేయలేరు భగవంతుడు చేయాలి వాడు చేసుకోలేడు మరి ఆ రకంగా పది మాసాలు వీడు జీవించి ఉన్నాడు కదా జీవించి జన్మించి పెరిగి పెద్దవాడయ్యాడు కదా కాబట్టి గర్భంలో ఉండగా రక్షించిన వాడే ఇప్పుడు రక్షిస్తాడు అనేది అది చెప్పడానికి వినడానికి ఒకంత ముందు ధరలలాగా అనిపించవచ్చు కానీ సత్యం అదే వాస్తవం అదే ఆ వాస్తవాన్ని గుర్తిస్తే ఏమవుతుందంటే ఇంకా మనకి చింత చేయాల్సిందేమీ ఉండదు ఇన్ని రోజులు మనకి ప్రారంభాధీనంగా భోజనం పెట్టిన ఈశ్వరుడు ఈవేళ రాత్రి వాడే పెడతాడు రేపు పొద్దున్న కూడా వాడే పెడతాడు ఏదో రూపంలో పెడతాడు మీ కోరికల ప్రకారం పెట్టడం మన అర్హత ప్రకారం పెడతాడు కానీ మన కోరికల ప్రకారం పెట్టడం ఎందుకంటే మనకి కోరికలు ఉంటే చాలదు అర్హత ఉండాలి యూ డిజర్వ్ బిఫోర్ యు డిజైర్ అని ఇంగ్లీష్లో సామెత కాబట్టి సకల ప్రాణులను పోషిస్తాడు నేను ఒక కథ చెప్తాను శ్రీధరాచార్యుడు అని శ్రీమద్ భాగవతానికి టేట రాసినవాడు భాగవతానికి వ్యాస భాగవతానికి వ్యాఖ్యానము అంటే శ్రీధరాచార్యుడే సంస్కృతంలో మొస్ట్ స్టాండర్డ్ కాన్వెంటీ కొంచెం కఠినంగా ఉంటే భాగవతమే కఠినం దానికి తగ్గట్టుగా ఉంటుంది శ్రీధర వ్యాఖ్యానం కూడా ఆయన గొప్ప భక్తుడు అయి ఉండాలి లేకపోతే భాగవతానికి అంత పెద్ద ఆయన అనుకున్నాడు ఆయనకు పుత్రుడు ఉన్నాడు భార్య లేదు భార్య స్వర్గస్థురాలు పుత్రుడు ఉన్నాడు అయన అనుకున్నాడు ఈ పుత్రుణ్ణి పెద్దవాడిని చేసి వాడు కృతార్థుడైపోయి వాడే ఉద్యోగంలోనూ చేరి ఏదో వాడు స్వతంత్రుడైపోయిన తర్వాత ఆ తర్వాత మనం ఆ భాగవత వ్యాఖ్యాన రచనను మనం ఆరంభం చేద్దాము అని అనుకుంటాడు మాట అలా అనుకుని ఎందుకంటే భాగవతానికి వ్యాఖ్యానం రాసుకుంటూ కూర్చుంటే ఇల్లు గడిచే ఉపాయం ఉండద్దా తను ఈ పిల్లవాడు కూడా పైగా పిల్లవాడిని పోషించాలి తనను తాను పోషించుకోవాలి తల్లి లేని పిల్లవాడు ఏదో అలాంటిది సందర్భం అయ్యి ఉంటుంది సో నాకేం కథలు పూర్తిగా ఏం గుర్తులేదు అసలైన పాయింట్ ఏదో పట్టుకుని చెప్తున్నాను అప్పుడు అప్పుడు అతను ఒక సన్నివేశం చూస్తాడు ఆ సన్నివేశం ఏంటంటే గోడ మీద బల్లులు పాకుతూ ఉంటాయి చిన్న కుటీరము ఏదో అలకిల్లాంతే ఏదో చిన్న గుడ్డి దీపం పెట్టుకుని ఏదో పుస్తకం చూసుకోవడో చేసుకుంటున్నాడైనా బల్లులు ఉంటాయి కదండీ ఎక్కడ పడితే అక్కడ ఆ బల్లి ఒక ఆడబల్లి అప్పుడే అక్కడ అక్కడ గోడ సందులో గుడ్లు పెట్టింది అది బల్లి బుద్ధులు అక్కడక్కడ ఉంటాయి అప్పుడు ఈయన కంటపడింది ఏమిటంటే ఒక గుడ్డు కొద్దిగా కదులుతోంది ఎదుట ఇది ఇలా కదులుతోంది ఏమిటని చూస్తే ఓ కాలు బయటకు వచ్చింది ఆ గుడ్డులోంచి ఇంకో కాలు బయటకు వచ్చింది రెండు కాళ్ళు బయటకు వచ్చేప్పటికీ ఓహో గుడ్డు పగిలి ఈ బల్లి పిల్ల బయటకు వస్తుంది సుమా అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఈ రెండు రెండు కాళ్ళు బయటకు వచ్చేప్పటికీ ఆ సమీపంలో అక్కడే పురుగు ఒకటి ఉంది ఆ పురుగు ఇటువైపు రావడం ప్రారంభించింది దోమో ఏదో ఇవి రకరకాలు రెండు బయటకు తీసి ఆ గుడ్డులోంచి బయటకు వచ్చేపటికి ఈ పురుగు ఈ రెక్కల పురుగు ఆ గుడ్డు దగ్గరికి వచ్చింది అది అలా వచ్చింది ఈ పిల్ల ఆ గుడ్లోంచి బయటికి రాగానే నాలుగు తని చాచి ఆ పురుగు నోట్లో పడేస్తుంది అప్పుడు అనుకున్నాడు ఓహో భగవంతుడు ఈ విధంగా ఆయన విశ్వతో ఆయన అన్ని ఆయన ముఖం తిరిగి ఉన్నది ఇప్పుడు ఆయన తూర్పు వైపు మాత్రమే తిరిగి ఉన్నాడు అనుకోండి ఈశ్వరుడు రాణుముఖుడు అంటారు అప్పుడు తూర్పు వైపు ఉన్న వాళ్ళందరికీ భోజనం దొరుకుతుంది పశ్చిమాన్ని ఉన్న వాళ్ళకి భోజనం దొరకదు ఎందుకంటే ఆయన చూడాలి కాబట్టి ఇప్పుడు బల్లికి కూడా అప్పుడే పుట్టిన బల్లి పిల్లకి కూడా భోజన వ్యవస్థ చేసి పెట్టేశాడు ఇది కాదు చెప్పలేదు బుద్ధులో ఉండగానే దాని భోజనానికి ఏర్పాటు చేసేస్తాడు ఈశ్వరు గుడ్డు నుంచి బయటకు వచ్చేప్పటికి దాని భోజనం దానికి సిద్ధమైపోయింది అయిపోయి మెరక్కిల్ అది మిరకిల్ అంటే మిరకిల్ అంటే పిచ్చి పిచ్చివి కాదు ఇది సందర్భశుద్ధిగా ఉండాలి మిరకిల్ దీసిద్ది మిరకిల్ ఆ విచిత్రాన్ని చూశాడు ఈశ్వరుడు విశ్వతోముఖుడు అంటే అన్ని ప్రాణుల వైపు చూసుకున్నాడు ఆయన అన్ని ప్రాణుల వైపు చూస్తున్నాడు చూసి ప్రతి ప్రాణికి భోజనాన్ని ఇస్తున్నాడు బ్రతుకుతెరువును ఇస్తున్నాడు విశ్వతోముఖ భాత ఇప్పుడు మన అందరికీ బ్రతుకు తెరువు ఇచ్చాడు మన భోజనాల వ్యవస్థ ఇచ్చాడు అప్పుడప్పుడు ఆ గోడ మీద కోతులు వస్తూ మీరు ఉంటారు సౌండ్ వాటికి ఇచ్చాడు వాటికి బ్రతుకు తెరువు ఈ కోతులు వచ్చి వెళ్ళిపోయాక పిల్లులు వస్తాయి అది అది కామంలో కోతులు ఉన్నప్పుడు రాతులు నిష్క్రమించేట అది వస్తుంది అంటే మరి దానికి కూడా ఏదో బ్రతుకు తెరుగు వ్యవస్థ చేసేది దోమలు దోమలకు వ్యవస్థ మనందరం దోమలకి సపోర్ట్ సిస్టమ్ ఈ విధంగా భగవంతుడు అన్ని ప్రాణుల వైపు చూస్తూ ఉంటాడు అన్ని వైపులా చూస్తూ సకల ప్రాణులకు తేడా రాకుండా శిక్షుతగ్గులు లేకుండా వారి కర్మఫలానికి తగ్గట్టుగా వారికి బ్రతుకు తెరువుని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడైనా బ్రతుకు చెరువు అంటే ఆహారం సప్లై అవుతోంది అంటే అది ఈశ్వరుని యొక్క విభూతి అక్కడ ఈశ్వరుడే ఆ విధంగా ఏదో రూపంలో చేస్తూ ఉంటాడు ఏ రూపము మీరు ఇన్ఫినిట్ వెరైటీ ఇన్ఫినిట్ రూపములలో సకల ప్రాణులకు ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు భాష్యం చూద్దాము ధాతాహం కర్మఫలస్య విధాత కర్మఫలమునకు వ్యవస్థ చేయువాడను నేనే సకల ప్రాణులు తమ తమ కర్మఫలములను పొందుతూ వాటికి అనురూపంగా జీవిస్తూ కర్మఫలం అయిపోయే వరకు జీవిస్తాయి కర్మఫలం అయిపోయిన వెంటనే దేహత్యాగం అయిపోతుంది ఆ రకంగా వ్యవస్థ చేస్తున్నవాడైనా మరి అందరికీ చేస్తున్నాడంటే చేయగలుగుతాడు ఆయన ఎందుకంటే సర్వ జగత విశ్వతో ముఖ సర్వతో ముఖ ఈ సర్వ జగతాకి వెనక్కి అన్వయించాలి సర్వ జగత విధ సకల ప్రాణికోటికి ఆయన కర్మఫలమును అనుగ్రహించువాడు పంచి ఇచ్చువాడు కర్మఫలమును ఆయన అందరికీ ఇస్తున్నాడంటే అన్ని వైపులా ఆయనకి ముఖము ఉండాలి విశ్వతో ముఖహ అంటే సర్వతో ముఖహ అంటే ముఖము అంటే చూపనర్థం మీరు బొమ్మ తీసి అన్ని వైపులా ముఖం పెట్టి కొత్త బొమ్మ తయారు అవసరం లేదు బొమ్మలు తయారు లేదు ప్రతి తెలుసుకుంటూ ఉండాలి ప్రతిదానికి బొమ్మ చేసి కూర్చోబెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఉన్న శ్లోకనే సి సిద్ధం అక్షరాణస్వ్వ అహమేవాక్షయకాలా విష్మతో ముఖ్య మృత్యుసర్వర ఉద్భవశ భవిష్యత కీర్తిశ్రీర్వాక్చ నారీ స్మృతి క్షమా చాలా మంచి శ్లోకం ధృతి విసర్గ ఉంటుంది పక్కన క్ష నిసర్గ పక్కన క్ష ఉన్నప్పుడు మీరు సంధి చేయకూడదు అంది చేస్తే తప్పు అవుతుంది ప్రొనౌన్సియేషన్ కాబట్టి మీరు ఏకంగా అలా కలిపేసి పలకోండి చక్కగా విడదీసే పలకాలి ధృతి క్షమా విసర్గం ఫుల్గా ప్రొనౌన్స్ చేసి క్షమా పలకాలి విసర్గంలో మార్పు గమనించాలి సంస్కృత విద్యార్థులు అలాగే వేదమంత్రాల్లో కూడా క్షా ముందు విసర్గ ఉంటే అది అలాగే ఉంది నమోమహ్య మ అనే పథకాలు కానీ నమో మహ్యహాన్ని కలిపి ప్రయత్నం చేయకూడదు ఏదో రకంగా మీరు కలిపిస్తే తప్పు ప్రొనౌన్సియేషన్ అవుతుంది ఇక్కడ అలా ఉంది చూడండి స్మృతి మళ్ళీ ఒకసారి అందరూ కానీ నేను అన్న తర్వాత స్మృతి క్షమా దీంట్లో మళ్ళీ కొన్ని మృత్యువు నేనే మృత్యువు అంటే డెత్ సో ఈ మృత్యు అన్నది సకల ప్రాణులకు ఉంటుంది మృత్యు గురించి శంకరులు కొంచెం వ్యవస్థ ఫస్ట్ చేస్తారు చూద్దాము సకల ప్రాణులకు ఉంటుంది సకల ప్రాణులకే అక్కర్లా భవంతులు కట్టారనుకోండి వాటికి మృత్యు ఉంటుంది ఓడలు బండ్లు అగను అంటే అర్థం ఏంటో ఆ ఓడ ఓడ కడతారు కష్టపడి తయారు చేస్తారు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఓడని చేయటానికి షిప్ అది ఓ పాతికేళ్ళు యాభై ఏళ్ళు సర్వీస్ చేస్తుంది సముద్రం మీద ప్రయాణం చేసి అది అవుట్ అయిపోతుంది ఇంకా అది సముద్రయానానికి దానికి యోగ్యత లేదు వాటైపోయింది అప్పుడు ఏం దాన్ని దాన్ని డిస్మ్యాంటింగ్ చేసేస్తారు గుజరాత్లో ఒక పోర్ట్లో ఈ పాప ఓడలన్నీ కోని పట్టుకొచ్చి వాటిని ఓడ కొట్టేసి స్క్రూల్లో ఓడపీకి దాంట్లో నుంచి సాల్వ్ వేసేస్తారు మెటీరియల్ అవి వేరు వేరు పర్పస్లకు వాడుకుంటారు అంటే అర్థం ఏంటి ఆ ఓడని మృత్యువు కబళించి వేసింది అని అర్థం చేసింది కదండి బస్సు ఉందనుకోండి కాలము చెల్లిన బస్సు అంటే అర్థమేంటి కాలం అంటే మృత్యువే ఇంకా ఆ బస్సు రోడ్డు మీద పెట్టి తిప్పడానికి పనికిరాదు అంటే కాలము దాన్ని కబలించి వేసింది అన్నీ అంతే ఇప్పుడు మీకు రెండు మీద అంబాసిడర్ కార్స్ కనపడితే అవి కాలపు చెల్లిన కార్లే కనపడతాయి అవి అవి రెండు మీద ఉండకూడదు అది న్యాయంగా సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కారు రెండు మీద రాకూడదు కాబట్టి సో కాలపు చెల్లిపోయింది కనుక ఈ మృత్యు కేవలం మనుషులకి ప్రాణులకి మాత్రమే కాదు సకలము నాకు ఉంటుంది ఆఖరికి జగత్తు కూడా కబలించి వేయబడుతుంది మృత్యువు చేత కాబట్టి ఈ మృత్యు ఎక్కడుంటుంది ప్రతి ప్రతి దాని ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఎప్పుడో కాదు ఇప్పుడు సర్వమును హరించి ఎప్పుడైనా మీరు హంపి విజయనగరం వెళ్ళి శ్రీకృష్ణదేవరాయను ఒకప్పుడు పాలించినటువంటి సామ్రాజ్యం యొక్క శిథిలములను చూసినారా నేను చూడలేదు మీరు చూసుంట నేను చూడలే సో చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు చూపిస్తారు ఇదో ఇది ఫుట్పాత్ ఈ ఫుట్ పాత్ మీద రత్నాలని ముత్యాలని గుంపులుగా పోసే అమ్మివారు వాళ్ళు చెప్తే ఓహో అనుకోవాలి తప్ప ఇప్పుడు అక్కడ ఏముండదు తర్వాత శ్రీకృష్ణదేవరాయల సింహాసనం ఎక్కడ ఉండేది అని చూపిస్తారు ఆయన యొక్క పట్టపురాణి నివసించిన బంగాళాయి అక్కడ బంగాళాయే ఉండదు ముందుగోడలు విరిగిపోయినటువంటి పిల్లర్స్ అవి ఉంటాయి శిథిలానే ఉంటాయి అంటే అవన్నీ ఏమైపోయాయనమాట హరించి వేయబడినవి కాలము వాటినన్నింటినీ మృత్యువు కాలము అంటే మృత్యువే వాటినన్నిటినీ హరించి వేసినది అంటే అర్థం మహాప్రసాదాలు రాతి కట్టడాలు పెద్ద పెద్ద కట్టడాలు వాటినన్నింటినీ మృత్యువు హరించి శ్రీకా శ్రీకాళహస్తిలో బ్రహ్మాండమైన గోపురము అది పడిపోయింది పడిపోతే దేవుడు అపచారం చేశాడనో లేకపోతే దేవుడికి అపచారం చేశాడనో తప్ప అలా అనుకోకూడదు అది మృత్యుసర్వహర ఆ గోపురము చాలా పాతదైపోయింది ఐదు వందల ఏళ్ల క్రితమో ఆరు కట్టారు అందుకోసమే ఇంతకాలమే ఆగింది ఈ మధ్యన కట్టింది ఎప్పుడో పోయి కాబట్టి అంతకాలం ఆగింది రాక మీద రాగి పెట్టి ఆ సున్నం ఏదో గట్టిగా వేసి కట్టారు పాట కానీ అది ఆయనకి బేటలు తీసేసి ఎండగే ఎండి వర్షానికి తెలిసి బేటలు తీసేసి ఎప్పుడైనా పడిపోవచ్చుననే స్థితికి చేరుకుని పడిపోయింది దాంట్లో అపచారం ఏం అది అపచారం కాదు అది ఈశ్వరుని యొక్క నీతి అలా నియమే అది దాంట్లో అపచారం ఇట్ ఈజ్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ ఈశ్వర ఇక్కడ అపచారం అయిపోయిందని అనుకోకూడదు అలాగే ఓ ధ్వజస్తంభం పడిపోయింది మధ్యన వీళ్ళు ఏం చేశారంటే బంగారపు రేపు తాపడం వేశారు ఆ లోపల చెదలు తినేసేయింది చెక్క కదా లోపల చెదలు తినేసేయి దాంతో ఈ రేపు తాపడం ఆకుతుందండి బంగారం వేశారు కదా నిలబడుతుందా లోపల ఆ చెక్కలో చేవ ఉంటే అది పడిపోయింది పడిపోతే న్యూస్లో న్యూ ఇది న్యూస్లోకి ఎందుకు అనవసరం ఇది న్యూస్ ఏమి అయినా న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ కదా నేను ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అది దేవుడి అపచారం జరిగిందని జనులు అందరూ అభిప్రాయపడుతున్నారు అని చెప్తాడు న్యూస్ వీడికి అందరినీ అడిగొచ్చాడా అడిగొచ్చాడా ఎవరిని అడగకుండా ఫోటో తీసుకుని వచ్చాడు అంటే అర్థమేమిటి జనులు మీరందరూ ఇలా అభిప్రాయపడండి ఇంక ఇప్పుడు ఈ వార్త విన్నారు కాబట్టి ఈ పైన మీరు ఇలా అభిప్రాయపడండి అని అర్థం కాబట్టి ఎవరో అభిప్రాయపడరు ఎందుకంటే మృత్యు కాలం దాన్ని నింకేసింది దాంతో అపచారం ఏమి లేదు అపచారం ఏంటి ఏం అపచారం ఏ ఉంది పాడైపోయింది చెక్క పడిపోయింది అపచారం ఏముంది మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి ఈసారి చెక్క పెట్టుకునేప్పుడు దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి కమ్ములు పాడైపోకుండా చూసుకుని పెట్టుకోవాలి సందర్భ ఉండాలి నేను కొంచెం ఈ టాపిక్ కొంచెం డయగ్నోస చేసేనేమో నాకు తెలియదు డైగ్రెస్ చేసేనేమో మొత్తానికి సర్వమును కాలము హరించి అటువంటి మృత్యువు అమ్మో కర్మఫలాన్ని ఇచ్చి కర్మఫల రూపంగా మనకు బ్రతుకు పెరువుని ఇచ్చి మమ్మల్ని మనల్ని నిలబెట్టి ప్రాణం ఇచ్చి నిలబెట్టేది ఆయనే మళ్ళీ మనల్ని నింగేసేది కూడా ఆయనే మృత్యుసర్వహరహం శంకర్లు ఏమంటారు చూడండి మృత్యురితి మృత్యుర్విధ ధనాధిహర ప్రాణహర అది మృత్యు రెండు రకాలు ఇప్పుడు ధనాది హరహ వాడు ఏమంటాడంటే ఇప్పుడు వాడు లక్షో పది లక్షలో పోగేసుకుని దాన్ని ఒక చిట్ ఫండ్ లోనో లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో దాచిపెట్టుకుంటాడు అయితే బ్యాంకులోనో పరోన్ బ్యాంక్ అంటే బ్యాంక్ అంటే అది స్థిరమైనది ధనానికి లోటు లేదు అక్కడ పెట్టుకున్న డబ్బు అది బండరాయిలాగా ఉంటుంది తప్ప చెడిపోదు పాడైపోవద్దు లాస్ ఉండదు అనుకునేవాళ్ళం బ్యాంక్ అంటే కానీ నేను అలా అనుకునేవాడిని చాలా మాయికంగా బ్యాంక్ అనే మాట వినేప్పటికీ సేఫ్ అనే ఒక పదం ఆ రెండు పదములు అసోసియేషన్ అనమాట ఎందుకంటే బ్యాంకులో ఉండేటువంటి ఆ దానికి ఆ డబ్బు దాచుకున్నటువంటి దానికి సేఫ్ అని పేరు కదా ఇట్ ఈస్ కాల్డ్ సేఫ్ బికాస్ ఇట్ ఈస్ సపోజ్ టు బి సేఫ్ కానీ ఈ మధ్య కాలంలో బ్యాంకులు కూడా హరించి సో ఆ విధంగా దాచుకున్నటువంటి సొమ్మంతా హరించి వేయబడింది ఆ బోర్డు అప్పుడు వీడు ఏమంటాడో తెలిసిన డబ్బు దాచుకున్నవాడు ఏమంటాడంటే నేను మై మార్గయా అంటాడు నేను చె నేను మరణించినాను అయ్యే అవయిందండి అలా అంటున్నారు మరణించినట్టి అంత అమంగళం మాట ఎందుకు వస్తున్నారు అంటే నా సుత్సంతా కూడా పోయింది కాబట్టి మై మార్గయా అంటారు దాన్ని ధనాదిహర మృత్యు ధనమును అపహరించినది అది మృత్యు వీడు ఉంటాడు కానీ ప్రాణమే పోయినట్టుగా ఫీల్ అవుతాడు ఆ విధంగా ధనాన్ని ఇతరములను హరింప హరించేసేటువంటిది అది ఒక రకం మృత్యువు ఇంకా రెండో రకం మృత్యువు మై మర్గయా అన్నానికి ఎవడు మిగిలి ఉండడు ఓ మర్గయ అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవాలి తప్ప వాడు మై మర్గయ అవకాశం ఉండదు అంటే వాడినే తీసుకుపోతుంది అది ప్రాణహర చూసారా రెండు రకాల మృత్యువులు ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే ఆ రెండవది తీసుకోమంటున్నారు ఆయన ప్రాణహరహ తీసుకోమంటున్నారు ఎందుకంటే అదే సర్వహరహ అవుతుంది అని అది ఆయన ఇచ్చిన ఆర్మ తాణహర సవహరే ప్రాణాల్ని తీసుకుపోయే మృత్యువు సర్వమును తీసుకుపోతుంది అనే విశేషణము దానికే చెల్లుబాటు అవుతుంది దానికే చాలా బాగా సొగస్సుగా ఉంటుంది మంచిగా ఫిట్ అవుతుంది ఎందుకంటే ధనమును తీసుకుపోతే ధనము ఇచ్చారులను తత్కాలమున్నందు నేను మరణించినాను అని వీడారున్నప్పటికీ దుఃఖము యొక్క భారంతో ఇంకా జీవించే ఉంటాడు కానీ కొంచెం మళ్ళీ కుదుట మనస్సు కుదుటపరుచుకుని ఓ వారం రోజులు అయినప్పటికీ మళ్ళీ మామూలు మనిషి అయ్యి మళ్లీ పోగేస్తాడు ప్రాణహర అనాలే పోతే ఇంక వీడే మిగిలి ఉండడు ఇంకా ఇంకేం పోవేస్తాడు ఏమవుతుంది కాబట్టి సర్వమును హరించేసేది అంటే ప్రాణములను హరించేది ఇది ఒకటి మరి మనిషి యొక్క జీవితానుభవం నుంచి నేర్చుకోదగిన గొప్ప సత్యం అదేమిటంటే మనము ఒక జీవిత కాలాన్ని వెచ్చించి ఒక సౌధాన్ని నిర్మిస్తాం సౌధము అంటే ఒక రూపకం మెటఫర్ నేను ఎటకలజీ పెట్టి కట్టుకున్నానని కాదు ఒక సౌధాన్ని ఆ సౌధానికి జీవన సౌధము అని పేరు ఆ సౌధంలో ఏముంటాయి నేను సంపాదించిన డిగ్రీలు ఉంటాయి ఎమ్మె ఉంటుంది పిహెచ్డి ఉంటుంది టైటిల్స్ ఏమైనా ఉంటే టైటిల్స్ ఉంటాయి కదా జ్ఞాన లేకపోతే ఇంకా ఇలాంటి టైటిల్స్ ఇస్తూ ఉంటారు మహామహోపాధ్యాయాలు ఇటువంటి టైటిల్స్ ఉంటాయి ఆ సౌధంలో ఆ సౌధంలో భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు మనవళ్ళు ఉంటారు ఆ సౌధంలో ఆ సౌధంలో బ్యాంక్ బ్యాలన్స్ ఉంటుంది ఒకటే రెండు మూడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఉండొచ్చు సేఫ్లు ఉంటాయి లాకర్స్ ఉంటాయి బంగారం ఉంటుంది వెండి ఉంటుంది ఆ సౌధంలో సో ఆ సౌధంలో ఇంకా ఏముంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఆ జీవిత సౌధంలో ఇంకా ఏముంటాయి బంధువులు ఉంటారు వియకులు వియ్యంకుళ్ళు బావమరుదులు ఇలాంటి బంధువులు ఉంటారు ఆ సౌధంలో ఇంకా ఏముంటాయి మనం తక్కిన ఇళ్ళు వాకిళ్ళు పొలాలు క్షేత్రములు ఇవన్నీ ఉంటాయి మనకు ఉన్నటువంటి కార్డులు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఏముంటాయి ఆ సౌదంలో మనం చేసినటువంటి పుణ్యకర్మలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఉంటాయి పెద్ద జీవన సౌధాన్ని నిర్మిస్తాం ఈ జీవిత సౌధాన్ని నిర్మించడానికి ఎంత టైం పడుతుంది ఇది పదిహేనో ఏటో ఇరవయో ఏటో మొదలు పెట్టాడు అనుకోండి యుక్తమైన శుత్యత మొదలు పెడితే ఎనభై వరకు నిర్మిస్తూ ఉంటాడు బ్రిక్ మీద బ్రిక్ పెట్టుకుంటూ అలా నిర్మిస్తాడు ఎనభై ఏటా ఏమనుకుంటాడంటే సహస్ర చంద్ర దర్శనం చేశాను వెయ్యి షరత్తులను షరత్ పూర్ణిమలను నేను కల్లారా చూశాను నేను ఇంత చేశాను అంత చేశాను మూడు నాలుగు ఇళ్ళు చేశాను నాకు మునుమన వాళ్ళ దాకా ఉన్నారు పెద్ద ఫ్యామిలీని నిర్మాణం చేశాను ఇంత ధనాన్ని పోగొట్టాను అని ఇల్లా లెక్కేస్తుంటాను ఆ మృత్యు ఏం సర్వమును హరించి అది వాడికి తెలుస్తుంది తెలిసి తెలుస్తుంది నేను కట్టిన ఈ సౌధము ఇది అప్పుడే కూలిపోతుంది కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కూలిపోతుంది ఫైనల్గా మొత్తం అంతా కూలిపోతుంది అంటే అర్థం ఏంటి వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాడే వాళ్ళు ఇంకీ పైన ఎవళ్ళు నా వాళ్ళు కాదు వాళ్ళందరినీ కూడా ఆ మృత్యువు తీసేసుకుంటుంది వీడి వాళ్ళు కాదు ఇంక వాళ్ళు ఈ సంపదలన్నీ నా అనుక్కుంటాడు వాటిని కూడా తీసేసుకుంటుంది డిగ్రీలు టైటిల్స్ కొని అను లేదా నావనుకుంటాడు వాటిని కూడా మృత్యూ తీసేసుకుంటుంది యూనివర్సిటీ వాళ్ళు తీసేసుకోరు యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి ఏదో డిగ్రీలు రాసిచ్చేసి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు వాళ్ళు ఏం తీసేసుకోరు తీసేసుకుంటుంది అన్ని తీసేసుకుంటుంది కీర్తి ప్రతిష్టలు అన్నీ తీసేసుకుంటుంది తీసేసుకుంటే వీడికి తెలుస్తుంది కూడా అన్నిటినీ తీసేసుకుంటుంది మృత్యువు అని తెలుస్తుంది అయితే అంతకుముందే వీడు సత్సంగం చేసి ఆత్మవిచారం చేసి తెలుసుకుని ఉన్నట్లయితే అప్పుడు వాడు ఏమనుకుంటాడు ఇది చాలా సహజమైన విషయము ఎందుకంటే మృత్యు సర్వహర అన్నింటినీ తీసేసుకోవడం దాని సహజ లక్షణం తీసుకొని ఇంట్లో ఏది మంది కాదు మంది అయితేగా ఇంకే భ్రమ చేత అనుకోవడమే కానీ ఈ సౌధం ఏది నాది కాదు నాది భగవంతుడే కట్టాడు ఈ సౌధాన్ని ఇటు కట్టినవాడే తీసేసుకుంటాడు మనం ఏం పోయే అని అలా సాక్షిగా నిశ్చింతగా ఉండిపోతాడు వివేకం గలవాడు ఆత్మ విచారం చేసినటువంటి వివేకం ఆ వివేకం లేనివాడు గుండె పగిలి మరణిస్తాడు